ఒకసారి నేను ఏదో పాఠం చెప్తున్నాను ఓ బ్రహ్మచారి అడిగాడు ఇప్పుడు తార్కిక్లు ఏమన్నారు ఘటం పుట్టిందన్నారు ఘటం ఎక్కడ పుట్టింది అని అడిగాడు ఘటం ఇచ్చే ఉంటాం కదా మనం మృతికెచ్చేవి సత్యం మరి ఘటం ఎక్కడ పుట్టింది అని అడిగాడు నేను అన్నాను నువ్వు చెప్పావు నువ్వు చెప్పు ఘట ఎక్కడ పుట్టింది ఎక్కడ పుట్టిందంటే మట్టిలో పుట్టింది మట్టి మట్టినందు మట్టి ఎందుకు పుట్టింది మృతునందు పుట్టింది అదే కదా మీరు అనేది ఎవడైనా నా అదే మాటదే మట్టి కారణం కదా ఘటం కార్యం సో కార్యం ఎక్కడ పుట్టింది కారణంలో పుట్టుతుంది మట్టిలో పుట్టింది మట్టి ఎందు పుట్టింది మట్టి అనే పుట్టింది అంటే నేను అన్నాను మట్టి ముద్ద తీసుకున్నాను ఇప్పుడు తీసుకుని దాన్ని ఇలా ఇలా ఇలాగా ఇటు నొక్కాను కొంచెం ఆ నింబుల్ ఫింగర్స్ తోటి కొంచెం ప్రాక్టీస్ చేసి ఇలా నొక్కాను నేను నిజానికి ఒకసారి ప్రాక్టీస్ చేసి ఘటం ఒకటి పెట్టాను పెట్టే పెట్టి కానీ ఇది సా బాగా రాలేదు అది వంకరటింకరగా వచ్చింది వంకరటింకరగా వస్తే మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే స్వామి టీవీ స్పాట్ అని అక్కడ దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు దాన్ని ఎండబెట్టి ఓ లేబుల్ వేసి పెట్టారు అదే ఆ తర్వాత నేనే తీయించేశాను సో ఆ రకంగా ఏదో ఘటన చేశాను ఇప్పుడు ఘటన చేస్తుంటే అడుగుతున్నాను నా చేతిలో ముద్ద పెట్టుకున్నాను ఇది ఏమిటా అని అడిగాను మట్టండి అన్నారు ఇలా కొంచెం నొక్కుతున్నా ఇప్పుడేమిటా ఇప్పుడు మట్టే ఇంకా నొక్కుతున్నా ఇప్పుడు ఏమిటో చెప్పను చెప్పు మట్టి మట్టి మట్టి ఇప్పుడు ఏమిటి ఘటం ఏమొచ్చిందా అక్కడ మీ బుద్ధిలో మార్పు వచ్చింది తప్ప ఇక్కడ ఏం మార్పు వచ్చింది దిమాగ్ నహీ హె బ్రాండ్ ఇంకేం చెప్పాలి ఇక్కడ ఏమొచ్చింది ఏమి రాలి ఏం పుట్టింది ఇక్కడ ఎవరో పుట్టిందా ఇక్కడ అని నేను చెప్పాను ఈ దృష్ణార్థం ఆ బ్రహ్మచారి బుద్ధిమంతుడు అవును కరెక్టే ఘటం పుట్టలేదు మట్టిలో ఇక పుట్టలేదు మట్టింది ఏదీ పుట్టలేదు మట్టి మట్టిలో ఉందండి వృత్తికే తేమ సత్యం ఏదీ పుట్టలేదు అక్కడ మరి ఎక్కడ పుట్టింది ఘటం ఇప్పుడు ఎక్కడ పుట్టి ఎక్కడ పుట్టిందో చెప్పాలి కదా నేను చెప్పాను చూడు ఘటాకార వృత్తి పుట్టిందా లేదా వృత్తి అంటే మనోవృత్తి మెంటల్ మోడిఫికేషన్ ఎందుకంటే అంతకుముందు లేదు ఇది ఘటము అనే ఘటాకార వృత్తి ఆ క్షణం ముందు లేదు ఇప్పుడు వచ్చింది ఘటాకార వృత్తి ఎప్పుడు పుట్టిందో అదే ఘటము యొక్క పుట్టుక ఘటాకార వృత్తి ఎప్పుడు పోయిందో అదే ఘటము యొక్క నాశం ఏమండే అర్థమైందా మీకు ఇప్పుడు స్వప్నం చూస్తున్నారు ఏనుగును చూశారు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దేనిలో వచ్చింది అంటే చూడు ఏనుగు ఆకార వృత్తి ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చింది ఏనుగు ఏనుగా ఆకార వృత్తి ఎక్కడొస్తే అక్కడ ఎక్కడొచ్చింది మనస్సులో వచ్చింది అక్కడ వచ్చింది ఆ ఏనుగు ఏనుగార వృత్తి ఎప్పుడు పోతే అప్పుడు పోయింది ఆ ఏనుగు కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగు ఏమంటారు అది అది మనస్సు యొక్క విలాస తప్ప వేరేమి కాదు కాబట్టి ఇప్పుడు చెప్పండి జాగ్రత్త అవస్థను స్వప్నావస్థకి భేదమే ఉంది ఏమీ లేదు మనస్సు యొక్క స్పందనే స్వప్నము మనస్సు యొక్క స్పందనే జాగ్రత్త కాబట్టి మన జాగ్రత్త స్వప్నము సమానము తద్భావే భావాత్ తద్భావే చ అభావా మనస్సో హ్యమనీ భావే నిరుద్ధే అంటే మనస్సుని అమనస్సు చేసేయాలి అంటే మనస్సును నిరోధించాలి చిత్త చిత్తవృత్తి నిరోధ దాన్ని యోగము అంటే అంటే యోగము ఇప్పుడు లేదో తలకిందులుగా తల మీద నిలబడాలని మీరు అలా ఏమనుకోద్దు యోగ హఠయోగం కాదు యోగం ఉంటే హఠయోగం కాదు హఠయోగం పద్ధతి వేరు దాని దాని హతయోగంలో దేహాభిమానం ఇవే ఇవే ఉంటాయి జగత్ సత్యత్వం కూడా ఉంటుంది ఇప్పుడు రామదేవ్ బాబా గారి ఇంటికి వెళ్ళి అడిగితే జగత్ సత్యం అని చెప్తారా కాబట్టి ఆయన మీద ఆయన ఆయన మీద నాకు చాలా పెద్ద ఆదరణ ఉన్నది మీరు మరోలా అనుకోకండి కానీ మేము మరి పాతలి యోగా యోగులను కూడా మేము ఖండించి కూర్చుంటాం మా వేదాంతం అలా ఉందని నేనేం చేస్తాను ఏదైనా యోగ ప్రత్యుప్త దీని చేత యోగ సిద్ధాంతాన్ని తిరస్కరించడం యోగ బ్రహ్మసూత్రం యోగ ప్రత్యాఖ్యానాధికరణము పేరు మీరు వెరిఫై చేసుకోండి కాబట్టి దేహం సత్యం దేహం యొక్క ఆరోగ్యం సత్యం జగత్తు సత్యం సో దట్ ఈస్ దట్ ఈస్ ది హఠయోగా హఠయోగా కాబట్టి అంచేతనే పొలిటికల్ పార్టీ కూడా అవసరం అవుతుంది ఓ పాయింట్ వచ్చేప్పటికి దీఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ జగత్ సత్యత్వ వాడిస్ సో నేను ఆ మాట చెప్పాలనుకుని అనుకున్నాను ఎప్పుడో చెప్పేశాను అయిపోయింది ఆయన ధర్మవిధ ఎందుకంటే మొహమాట పడితే పని అది ఒకప్పుడు మంచి చాలా గొప్ప మహాత్ముడు ఆయన కానీ మరి పొలిటికల్ పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు సో వాటెవర్ కనుక మనస్సును నిరోధించండి అది యోగం అంటే యోగం అంటే లోకంలో అన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి అవన్నీ కూడా యోగంలో అంగాలు అవుతాయి అంగాలు కాకుండా పోదాంతం మీరు వేదాంత శ్రవణం చేయాలంటే ఐదు స్టోరీలు ఎక్కి రావాలి అది అది కూడా కాబట్టి మీరు పుస్తకంలో రాసిపెట్టుకుంటే వేదాంత శ్రవణ మనకు ఐదు మెట్లు ఎక్కువటా అలా రాసిపెట్టుకుంటే అది కరెక్ట్ అవుతుందా అలా కాదు అది ఈ సందర్భంలో అది అంగం అంతే అల్టిమేట్గా యోగము అంటే చిత్తవృత్తి నిరోధ పతంజలిది పతంజలి యోగంలో హఠయోగం ఉండదు హఠయోగం యోగాన్ని యాడ్ అయ్యలేటే పతంజలి ఓకేసారి యాడ్ చేయలేదు మయూరాసనం అక్కర్ లాభం పతంజలి యోగానికి హఠయోగంలో మయూరాసనం కావాలి పతంజలి యుగంలో మయూరాసనం అక్కర్లా పతంజలి యుగంలో ఏం కావాలంటే చిత్తవృత్తి నిరోధం ఉంటే సరిపడ మనసో యమనీ భావే మనస్సును మీరు నిరోధించారు సో మనస్సును ఎప్పుడైతే నిరోధించారో అప్పుడే ఆ ద్వైతమంతా కూడా పోతాయి ఇప్పుడు దేహం ఉన్నది ఇప్పుడు దేహ ఈ సత్ సత్ అనే ధర్మము సత్ అంటే ఉనికి సత్త ఆ సత్త యొక్క అనుభవము మీకు దేహము సత్ కాబట్టి నాకు సత్త యొక్క అనుభవము నేను సత్త అయ్యేనా లేక నేను సద్రూపుడనై ఉండి సదనుభవమే నా స్వరూపమై ఉండి ఆ సత్తును నేను దేహమునంద ఆరోపించానా అని ఎవరికి చూసుకోవాలి ఘటం విషయంలో కూడా అది వర్తిస్తుంది మీరు ఘట అస్థి అన్నారు ఘట అస్థి అన్నప్పుడు బాహ్యముందు ఉన్నది అనే మాట తెలివి తక్కువ మాట బాహ్యమునందు ఏమీ లేదు మనస్సులోనే చలనం రూపంగా ఉన్నది మనస్సులో ఘట అస్థి ఇప్పుడు ఘట అస్థి అన్నప్పుడు ఈ అస్తిత్వము నా స్వరూపము దాని ఘటము అనే ఒక వృత్తిని బట్టి ఒక నామరూపం వచ్చిపోతుంది అని తెలుసుకోవాలి అలాగే అస్మి అహమస్మి అయాం అది నా స్వరూపం ఈ అయాముని దేహానికి పెట్టా దాంతో ఈ దేహం యొక్క సుఖం నా సుఖం అవుతుంది దేహం యొక్క దుఃఖం నా అవుతుంది ఒక పేషెంట్ ఉన్నారు పాపం చాలా ఏమని చెప్పాలనుకున్నానంటే చూడండి ద సెన్స్ ఆఫ్ బియ్యంగ్ని పట్టుకోండి అహమస్మి ద సెన్స్ ఆఫ్ బీయింగ్ని పట్టుకోండి అవసరమైతే ఆ చెట్టు కేసు చూడండి చెట్టు అదే పనిగా ఏకాగ్రమైన మనస్సుతో చూడండి మీకు చెట్టు ఎలా కనపడుతుంది చెట్టుని మీరు పెట్టిన పేరు కానీ వాస్తవంలో దాన్ని మీరు కనుక ఏకాగ్రంగా చూసినట్లయితే అది ఆ సత్తా నొక సత్తా చెట్టు అన్నది నామరూపాలు సత్త అలా ఎప్పుడు నిలిచి ఉంటుంది ఆ నిలిచి ఉండడం చెట్టు అంటే నిలిచి ఉండడం పర్వతం అంటే ఏమిటి నిలిచి ఉండడం ఆ పర్వతానికి ఈ పేరు ఆ పేరు పెట్టి మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం తప్పేం కాదు డిస్ట్రాక్ట్ అయిపోతాం కానీ మీరు ఈ పేర్లు ఏం ఆ రూపాన్ని గురించి చింత చేయకుండా పర్వతాన్ని మీరు చూశారంటే యు ఆర్ ఇన్ కమ్యూనియన్ విత్ ద బీయింగ్ ఏమండి ఈ రెండు పనులు చేయండి ఆ తర్వాత మీరు మీకేసి చూడండి వి లుక్ ఎట్ యువర్ సర్ అండ్ డిస్కవర్ యువర్ సెల్ యాజ్ బీయింగ్ బియ్యంగ్ అని డిస్కవర్ చేయండి డిస్కవర్ చేసి ఈ దేహము నుంచి ఆ స్వత్వాన్ని ఆ ఐనస్ ఐ నేను ఆ ఐనస్ని దేహం నుంచి ఆ బియ్యంగ్ మీదకి షిఫ్ట్ చేయండి ఐ అయామ్ అయామ్ అనగానే దేహం అనుభవంలోకి వచ్చి కూర్చుంటే ఐడెంటిఫికేషన్ ఇస్ కంప్లీట్ అలా కాకుండా దాన్ని బ్రేక్ చేసి ఈ ఐనెస్ని దేహం నుంచి ఆ బీయింగ్కి మీరు షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేస్తే మీకున్న పరిస్థితికి అది అనుకూలం అవుతుందేమో మీరు చూడండి అని చెప్పాలని నాకు అనిపిస్తుంది కానీ వారికి ఇది చెప్తే వారికి బరువు అవుతుంది ఎందుకంటే వేదాంత శ్రవణం చేసిన వారు కాదు వారికి బరువు అవుతుంది వారు తీసుకోలేకపోవచ్చు ఈ టైంలో ఇటువంటి బరువు ఆయన నెత్తిమీద పెట్టడం అది మన అవివేకం అవుతుందని నేను చెప్పలేదు ఎప్పుడు మానేసి రాము రామనామాన్ని స్మరిస్తూ ఉండని చెప్పాను రామనామ అది కూడా ఈక్వల్లీ యూస్ఫుల్ మెథడ్ మొత్తానికి ఏదైతేనే దేహాభిమానం నుంచి తప్పించాలి ఆ దేహమునందు సత్తు పెట్టుకోకూడదు దేహం నుంచి సత్తు తీసేయాలి సో ఇంద్రియముల నుండి చిత్తు తీసేయాలి ఇప్పుడు కంటితో చూస్తున్నారు చూస్తుంటే జ్ఞానము తెలివి రూపజ్ఞానం కలిగింది ఈ రూపజ్ఞానము అది కంటి అందు స్వ స్వ స్వతంత్రంగా ఉన్న జ్ఞానం కాదు ఆత్మచైతన్యం కంటిలో ప్రతిఫలించే రూపజ్ఞానమే కాబట్టి కంటితో ఇలా చూస్తో ఇదంతా చూస్తున్నాను నేను ఇప్పుడు మీరు ఎలా చూడాలో తెలుసిన ఎదురుకుండా ఉన్నదాన్ని చూడాలి ఎలా చూడాలి దాన్ని నామరూపాత్మకంగా చూడకుండా చూడాలి బహిర్దృష్టి అంతర్లక్ష్యం ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇలా పైకి చూస్తూ ఉంటాను కానీ ఎదుర్కొండ ఉన్నదాన్ని చూడడం నా ఫోకస్ నా లోపలే ఉంది లోపలకే ఫోకస్ పెట్టుకుని కళ్ళు తెరిచి ఎదుర్కొండ ఉన్నదాన్ని చూస్తాం అప్పుడు ఏమవుతుందో తెలుస్తున్నా అండి ఆ కన్ను నుండి ఆ చిదంశము యొక్క అధ్యాసని బ్రేక్ చేసినట్టే కన్నుతో సంబంధం లేకుండగా నేను చిద్రూపుడను అనే అనుభవం కలుగుతాను ఇప్పుడు మనకేమనిస్తుంది నాకు తెలుస్తోంది కానీ కన్ను ద్వారా తెలుస్తుంది కన్ను కారణంగా తెలుస్తోంది కన్నే వల్లే తెలుస్తోంది అనే ఒక అజ్ఞానంలో మనం ఉంటాం కన్ను వల్ల తెలియడం కాదు కన్నుకి ఆ రూపజ్ఞానాన్ని తెలుసుకునే శక్తిని మనం అనుగ్రహిస్తున్నాం కాబట్టి కన్ను చెవి ఇవి చిత్ అని అనుకోవటము ఇంద్రియములు చిత్ అని అనుకోవటము అది అజ్ఞానం ఇంద్రియములు చిత్తు కాదు నేను చిత్ దేహము సత్తు కాదు నేను సత్ నేను చిత్ నా సత్తుని అజ్ఞానం చేత దేహం మీద పెట్టా నా చిత్తుని అజ్ఞానం చేత కంటి మీద చెవి మీద పెట్టా తర్వాత నేను ఆనంద స్వరూపుడు మనస్సు ఆనందం కాదు మనస్సు ఆనందము అంటే ఏమైపోయింది ఓసారి సుఖంగా ఉంటుంది ఇంకోసారి దుఃఖంగా ఉంటుంది ఆ మనస్సు యొక్క సుఖాన్ని కావాలి మనస్సు యొక్క దుఃఖం నాకు మొత్తం సంసారం అంతా వచ్చి కూర్చుంది అక్కడ మనస్సులు ఆనందం కాదు నేను ఆనంద స్వరూపుడు మనస్సు వికారంగా ఉన్నా నేను ఆనంద స్వరూపుడనే మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు కూడా నేను ఆనంద స్వరూపుడనే కాబట్టి మనస్సు నుంచి ఆనందాన్ని విత్డ్రా చేసేయాలి ఇంద్రియాల నుండి చిత్తుని విత్డ్రా చేయాలి దేహం నుంచి సత్తుని విత్డ్రా చేయాలి విత్డ్రా చేసే ఆనంద స్వరూపుడుగా నిలిచి ఉండాలి ఇది యోగము ఐ హోప్ ఐ కూడా ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం సరళం కాదు కాబట్టి అది దట్ ఈస్ ది యోగ అంతేగాని దేహాన్ని నేను అనుకునే దేహాన్ని ఇటు తిప్పి అటు తిప్పి దీన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను ఇప్పుడు నేను ఒకప్పుడు సూర్య నమస్కారం చేసినప్పుడు ఈ శిరస్సు తీసుకెళ్ళి మోకాలుగా కలిగించేవ్వండి ఇప్పుడు తగలదు ఎందుకు దాంట్లో నా స్వరూపానికి దానికి సంబంధమే లేదు అప్పుడు దేహం కొంచెం అలా వంగి ఇప్పుడు వంగడం మానేసింది భోజనం ఎక్కువై మొట్ట మానేసింది అంతే దేహానికి సంబంధించింది తప్ప అది ఆత్మస్వరూపానికి సంబంధించింది కాదు అలా దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం అవసరం దేనికోసం ఆత్మను ఉద్ధరించడం కోసం కాదు దేహం అనే ఆటంకాలు లేకుండా ఉండడం పుస్తకం లేకపోతే దీనికే సేవ చేస్తూ కూర్చోవాలి ఇరవై నాలుగు గంటలు అరగంటో గంటో సేవ చేసి దాని దారిని అది పండుగ ఉంటుంది మన పని మనం చూసుకోవచ్చు అంటే అది ఆరోగ్యంగా ఉండడం అవసరం ఇప్పుడు పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు నా ఆయన చాకులెట్ పెడతాను రా ఏడవడం మానేయ అని వాడి ముఖాన్ని చాకులెట్ మానేస్తే వాడు అది నవ్వుతూ కూర్చుంటాడు ఏడవడం మానసులో మన పుస్తకం మనం చదువుకోవచ్చు లేకపోతే వాడు అలాగే గీ గీ పెట్టేసి వాళ్ళకి విశ్రాంతి లేకుండా చేసి పెడతాడు ఈ దేహం అలాంటిది దాని ముఖాన్ని ఏదో బాధ ఇష్టం ఉంటే అది అలా పడు మన పని మనం చేసుకోవచ్చు కాబట్టి ఈ విధమైనటువంటి అమనీభావము చిత్తవృత్తి నిరోధము మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఎనీవే సో మనసో హ్యమనీభావే నిరుద్ధే ఎలాగండి హౌ టు డూ దాట్ వివేక వైరాగ్యాభ్యాం ఆ మాట ముందే ఆ సమాసాన్ని మీరు అనే ముందే నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాను వివేక దర్శనాన్ని అభ్యాసం చేయాలి మొదటిది రెండవది వైరాగ్యం సో వివేక వివేకాన్ని అభ్యా ఇప్పుడు నేను చెప్పాను చూడండి దేహం నుంచి సత్తుని ఇంద్రియాల నుంచి చిత్తుని మనస్సు నుంచి ఆనందాన్ని మీరు తీసిపరే యు విత్ హోల్డ్ దేహం వల్ల మీరు సత్తవరం ఇంద్రియాల వల్ల మీరు చిత్తవరం మనస్సు వల్ల మీరు ఆనందం కారు కాబట్టి అది వివేకాభ్యాసం తర్వాత ఆ మనస్సుని మనస్సుని మీరు అభ్యా మనస్సుని నిరోధం చేస్తుంటే అది బాగా అనుభవానికి వస్తుంది అనుభవానికి రావాల్సిన విషయం అలాగే వైరాగ్యం కూడా ఉండాలి వైరాగ్యం ఉండాలండి సంసారంలో రాగం పెట్టుకోకూడదు వైరాగ్యం ఉండాలి అంతేగాని రాగ రాగంగా ఉండకూడదు ఇప్పుడు లక్ష రూపాయలు ఇవ్వచ్చు లక్ష రూపాయలు తీసుకోవచ్చు కానీ లోభం ఉండకూడదు ఏదైనా మంచి మంచి రుచికరమైన భక్ష్యం ఏదైనా ఇస్తే ప్రేమగా తినచ్చు కానీ ఆసక్తి ఉండకూడదు మళ్ళీ నాకు అదే కావాలి అన్నట్టుగా ఉండకూడదు ఒకసారి ఓ మహాత్ములతో కలిసి నేను ఎక్కడ ఒక భక్ష్యకు వెళ్ళాను వాళ్ళు బెండకాయ కూర వడ్డించారు ఓహాయోలో ఊహాయోలో బెండకాయలు ఎక్కడి నుంచి వస్తాయి వడ్డించారు వడ్డిస్తే మహాత్ములు అడిగారు ఈ బెండకాయ మీకెక్కడి నుంచి వచ్చింది అని అడిగారు అంటే ఫలానా షాప్ నుంచి కొన్నాం మీరు అది అడ్రస్ను ఆ టెలిఫోన్ నెంబర్ రాసిన నాకు ఇవ్వండి ఎందుకండి ఐ వాంట్ టు గెట్ ఇట్ ఎల్స్ ఆల్సో బికాజ్ బెండకాయ కావాలన్నప్పుడు అలా దొరకట్లేదు చెప్తున్నారు ఎందుకు దొరకట్లేదు దొరుకుతుంది కదా మీకు దొరికింది వాళ్ళకి ఎందుకు దొరుకుతుంది ఐ యూ దేశ అడ్రస్ దిస్ ఈజ్ ఎ బిట్ ఆసక్తి అలా అలా ఉండకూడదు బెండకాయ వచ్చింది లక్ష్యం తినేసి దాని అక్కడతో దాన్ని మర్చిపోవాలి వైరాగ్యం లేకపోతే ఈ చర్చంతా కూడా వేస్ట్ సంసారంలో వైరాగ్యం ఉండాలి వైరాగ్యం అంటే మన చుట్టూ ఈ భోగ సాధనాలు ఏం లేకుండా మామూలుగా కూడా ఖాళీ చేసి పెట్టుకోమని కాదు అవన్నీ ఉండగా కూడా వాటి ఏందో ఆసక్తి లేకుండా ఏ రకమైనటువంటి లంపటత్వము లేకుండా ఉండాలి వైరాగ్యం లేదా ఈ మాటలన్నీ కూడా వ్యర్థం స్వప్నము జాగ్రత్త స్వప్నము వంటిది అని తెలియకపోవడానికి అభ్యంతరం ఏమొచ్చింది ఆటంకం ఏమిటి వైరాగ్యం లేకపోవడం వైరాగ్యం ఏ లెవెల్లో ఉండాలంటే తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేక పరత్వంచ జ్ఞానాభ్యాసం విదుర్బుధా అనే పంచదశీకాదు శ్లోకం జ్ఞానాభ్యాసమును ఒకటి పెట్టాడు సాధారణంగా యోగాభ్యాసం ఉంటుంది తప్ప జ్ఞానానికి అభ్యాసం ఏముంటుంది అని ఎవడైనా అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు జ్ఞానానికి కూడా అభ్యాసం అవుతుంది ఎలాగా తచ్చింతనం మీరు అదే చింతనలో ఉండాలి దాని గురించే స్మరించుకుంటూ ఉండాలి ఆ ఉపనిషత్తులు పుస్తకాలు ఇవేవి పెట్టుకుని పెట్టుకోవాలి మనం ఇవేవో పుస్తకాలు మనం తయారు చేసాం ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పుస్తకాలన్నీ దేనికోసం ఉద్దేశింపబడతాయి తచ్చింతనం ఆ చింతనానికి ఉపయోగపడతాయి నాకు ఇవాళ పొద్దున్నే ఎవరో ఫోన్ చేశాడు ఫోన్ చేసి చెప్పారు ఏమన్నా నాకు కొత్త విషయం తెలిసింది మీ మాయాపుచకం పుస్తకం చదివాను నేను కొత్త విషయం కూడా తెలిసింది అన్నాను ఏమిటి ఆ విషయం అన్నా అంటే శ్రీరాముడు సీతాదేవిని గర్భవతిగా ఉండగా అడవికి పంపించేశారు కల్పిత గాథ తప్ప వాల్మీకి చెప్పింది కాదని నాకు తెలియదు మీరు రాసింది రాశారు అంటే నేను ఓహో అలాగా నేను ఆ మాట మాయాపంచకం పుస్తకంలో రాసాన చాలా సంతోషమని అన్న ఎందుకంటే దాంట్లో రాశానని నేను అనుకోలేదు నేను చెప్తున్న మాట ఎందుకంటే వాల్మీకి రామాయణంలో అది ఏ ఉండదు అది రాముని యొక్క క్యారెక్టర్ని మరింత గ్లోరిఫై చేయటం కోసం వీళ్ళు కల్పించింది అలా కల్పిస్తారు ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి ఆయన ఏదైనా ఒక పనిచేశారనుకోండి ఆ భక్తులకి ప్రేమ ఉంటే ఆయన చేసిన పనికి చెలవలు పొలవలు అల్లి కల్పిస్తారు భక్తులు కల్పిస్తారు అలా కల్పించడంలో కొంతమంది భక్తులు ఒక స్ట్రాటజిక్గా కల్పిస్తారు వాళ్ళు క్లోజ్ బై ఉండే ఆ క్వార్టరీలో ఉండే భక్తులు అలా కల్పిస్తారు కానీ సామాన్య అమాయక భక్తులు అమాయకత్వం చేత కల్పిస్తారు మొత్తం మీద కల్పిస్తారు సమహ కల్పిస్తారు ఇప్పుడు ఓ మహాత్ములు ఓ దేవాలయానికి వెళ్ళి కుంభాభిషేకం చేస్తారు కుంభాభిషేకం చేసిన తర్వాత ఆ దేవాలయం విగ్రహాన్ని ఓపెన్ చేసిన తర్వాత అందరికీ దర్శనానికి వచ్చినందుకు ఆ విగ్రహానికి అర్థం చూపిస్తారు ఈ అర్థం చూపించి ఆ చూపించిన అద్దాన్ని ఈ మహాత్ముడిని చూసుకొని ఉంటాను ఎందుకంటే ఏదైనా దోషం ఉంటే పోతుందని ఏదో అలాగే అలాగ ఉంటాయి కల్పాల్లో ఏవో కవో ఉంటాయి ఆగమశాస్త్రాల్లో ఏవో ఉంటాయి ఆ మహాత్ముడు అద్దాన్ని చూసినప్పుడు అద్దం పగిలితే అది సకల దోష నివారణ కూడా ఒక మాట ఎక్కడో ఎవడో అన్నది నన్ను అడిగారు మీరు కుంభాభిషేకం చేశారా ఎప్పుడో ఏదో ఉదాహరణ చేశారా అన్న అప్పుడు మీకు మీకు అర్థం పగిలిపోయినా మీరు తెలిసినప్పుడు నేను పగలలేదన్న అంటే అలా చూడగానే పగిలిపోవాలి అంటే ఇలా బయట తీసేయాలి అంటే ఏదో పవర్తో మరి ఆ మహాత్మునికి అలా అయిందన్నారు అది మీరు చూసారా కాదు కదా ఆ భక్తులు చెప్పారు అయిందిట నిజంగా అయిందిట సరే బాగా పోతే అయింది వచ్చింది నాకే అర్థాలు పడలేదు కాబట్టి ఈ రకమైనటువంటి కల్పనలు చేస్తారు ఎలా ఉండకూడదు అటువంటి డిస్ట్రాక్షన్ మైండ్ రాంగ్ డైరెక్షన్లో పోతుంది ఇదంతా కూడా ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ హంబర్గ్ ఇంకా అంతకంటే వేరే నన్ను మీరు మాట్లాడేది ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ హంబర్గ్ అంట్లో ఇంకా మన సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ రియల్ గాడ్ బ్లెస్ యూ ఎప్పటికైనా మీకు ఆ విజ్ఞానం కలుగుతుందని నేను ఆశిస్తాను అంతకంటే వేరే చెప్పి జరిగింది ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ హంబర్క్ మిస్ రీడింగ్ అన్నెసరీలీ కాబట్టి ఇక్కడ జ్ఞానాభ్యాసము అంటే తచ్చింతనం ఆ ఉపనిషత్తులు గీత దాని గురించే చింతన చేయటం తర్వాత తచ్చింతనం తత్కథనం దాని గురించిన ప్రసంగమే ఉండాలి అన్యోన్యంత ప్రబోధనం ఎప్పుడైనా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ వాల్యూ సిస్టమ్ ఎలా ఉండాలంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రసంగమే మెయిన్గా ఉండాలి గీత కూడా ఏమైనా ఉండొచ్చు సో మన జీవితంలో మనం అనేక పనులు చేస్తాం కానీ మన యొక్క లక్ష్యం మటుకు ఆత్మ సాక్షాత్కారం ఒక్కటి అది కూడా ఇలాగా ఎగత్తు మిథ్యం తెలుసుకోవడమే మీరు ఆత్మను తెలుసుకునేది ఏమీ లేదు విషయం మిథ్యం తెలిస్తే ద్రష్ట స్వరూపం నానందటదే ప్రకాశిస్తుంది కాబట్టి ఈ రకమైన అభ్యాసం చేత మీకు ఈ మిథ్యాత్వం బాగా అనుభవానికి వస్తుంది అంటున్నారు ఆ విధంగా అవనీభావం కూడా వస్తుంది వివేక వైరాగ్యాలను గట్టిగా అభ్యాసం చేస్తే అవనీభావం కూడా వస్తుంది రజ్వామివ సర్పేయతే ఒక ఆయన అన్నారు ఈ రజ్జు సర్పాన్ని కొట్టుకుని మరీ హడావుడి చేస్తున్నారని శంకరులు నాకు సమూహం నచ్చలేదు అన్న అవునండి మీకు బహుశా అద్వైతం కూడా నచ్చి ఉండదు అని అంటే అవునండి నాకు అద్వైతం కూడా నచ్చలేదు మేము కొంత సెలబ్రేషన్లోనే ఉండాలి అద్వైతంలో సెలబ్రేషన్ ఉండదు సెలబ్రేషన్ ఉండాలి సెలబ్రేషన్ అంటే ఉత్సవం అద్వైతంలో ఉత్సవంగా ఉంటుంది ఉత్సవంగా ఉంటుంది దురుత్సవం అండ్ అంటే మీరేం సెలబ్రేట్ చేస్తారంటే మేము రాసలీలలో అవి సెలబ్రేట్ చేస్తామండి సరే నచ్చు సో రజ్జు సర్పభ్రాంతి నచ్చదు మరి ఎందుకు నచ్చుతుంది ఇది నచ్చాలంటే ఆ వివేకం యొక్క లెవెల్ వేరే ఉంటుంది ఉత్సవాలు లీలలు డ్యాన్సులు ఈ ప్ర వీటిల్లో పడ్డవాడికి ఎందుకు కాబట్టి సో మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్పారంటే మళ్ళీ వచ్చింది రజ్వామివ సరిపోయారు అందుకోసం చెప్పాను ఆయన కింద ఆయన రాస్తారు వేదాంతాభిమత నిరోధం స్పష్టయుతం దృష్టాంతమహం అని ఇక్కడ మనము మనస్సుని చంపేసేయటం అనే హఠయోగ ప్రక్రియ గురించి మాట్లాడటం లేదు యు స్టన్ ది మైండ్ అనే హఠయోగ ప్రక్రియ కాదు మనస్సు కొద్దిగా గొప్ప కదిచే ప్రమాదం ఏమి లేదు మీరు చేయాల్సిందల్లా ఆ మనస్సు యొక్క చలనమునందు సత్యత్వ బుద్ధి లేకుండా ఉంటాం అంతే ఎవడి మీదన ఆసక్తి కలిగిందనుకోండి అప్పుడు మనోనిరోధము అంటే ఏమిటి అదేదో హఠయోగ ప్రక్రియ చేసేసి దాన్ని చంపేయడం కాదు ఆసక్తి కలిగిన వెంటనే ఈ ఆసక్తి మిథ్యా దీంతో నాకేం సంబంధం లేదు నేను దీన్ని పరిశీ చేయట్లేదు అని దాని నుంచి మీ యొక్క ఆ అటాచ్మెంట్ని విత్డ్రా చేసేసి కూర్చోడం అదే మనోనిరోధము యదాంతాభిమతమైన మనోనిరోధం అంటే నేను చెప్తూ ఉంటాను మేము మెడిటేషన్లో అన్ని థాట్స్ను డ్రాప్ చేసి అలా ఆకాశంలో ఉండండి నిర్మలంగా ఉండండి దీంట్లో మీరు ఏం కష్టపడిపోవాలి ముక్కు బిగించేసి గాలి బిగించేయాలా ఏం చేయాలి ఏమీ చేయక్కర్ల అందులుగా కూర్చోండి నిటారుగా కూర్చోవడం కూడా ఆరంభంలోనే తర్వాత మీరు మీ మనస్సు కొంచెం మీకు అధీనంలో వచ్చేస్తే మీరు నిటారుగా కూర్చోపోయినా పొలవ కొంచెం ఆరంభంలో ఆ దేహానికి మనస్సుకి కనెక్షన్ గట్టిగా ఉంటుంది మనస్సు నిగ్రహం ఇంకా బాగా రాని సందర్భం ఉండొచ్చని నేను నిటార్గా కూర్చోండి అంట ఎందుకంటే రిటార్గా కూర్చోగానే మనస్సు దగ్గరకు వస్తుంది అలా దూరంగా చెల్లారి చెందరగా మనస్సు దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు అందుకోసం నిటారుగా కూర్చోకండి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మనోనిరోధము ఇది హఠయోగ మనోనిరోధం అని మనం భ్రమపడకూడదు ప్రద్వామివ తప్పే ఇప్పుడు మీరు ఏం చేయాలి అది పావడం ఆ పాము పాము పాము అని భయపెట్టు మానేవాడితే పాము లేదే లేదు ఉడితే అస్తమానం పాము పాము అవ కర్ర కనపడినా పామే ఎక్కడ నీళ్ళు లేవో ఉలికే కనపడ్డా పామే దండ కనపడ్డా పామే అన్నిటికీ పామే ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ పాము లేదు లేవు పాము కోలు మానే అని మీరు ఎవరికైనా సలహా చెప్పచ్చు చెప్తే అతను చేయాల్సిందల్లా అతను చేయాల్సిన మనోనిరోధం ఏమిటంటే అయిన దానికి గాంధానికి పెద్దానికి పాము పాముటో గెంతులు మానేస్తే సరిపోతుంది సరిపడిందంటే ఎగ్జా అది ఎగ్జాంపుల్ మనం కూడా సంసారంలో అలాగే అస్తమానం గెంతులు వేయడం మానేసి కామ్గా ఉండడం అభ్యాసం చేయాలి ప్రతిదానికి గంతులు వేస్తుంటే ఆ దాని మీద ఆసక్తి బాగా పెరిగిపోతుంది అది మానేస్తే దాని పేరే మనోనిరోధం వేదాంతాభిమతమైన మనోనిరోధము అంటున్నారా లయంగతే సో మనస్సు లయాన్ని పొందుతుంది లయంగతే అంటే ఎప్పుడూ అర్థం నిద్రపోవడం అర్థం లయంగతే అంటే నిద్రపో లయంగతే వా సుషుప్తే అంటున్నారు సుషుప్తిలో మనస్సేమవుతుంది లయాన్ని పొంది జాగ్రత్తలో మనస్సేమైంది నిరోధం చేత అమనీ భావాన్ని పొంది ఇప్పుడు ద్వైతం లేదు అప్పుడు ద్వైతం మీరు అభ్య నిద్రపోయినప్పుడు ద్వైతం లేదు ఎందుకని నిద్రావస్థలో మనస్సు లయాన్ని పొందేసింది ద్వైతం లేదు జాగ్రత్త అవస్థలో భావం చేస్తారు అప్పుడు కూడా ద్వైతం ఉంటుంది దీంట్లో నిద్రపోవడం సాధన అవ్వదు కానీ జాగ్రత్త అవస్థలో మీరు తెలివిగా ఇంత సావధానులై ఉండి మనస్సు చలనం ఉండకూడదు అది అవనీ భావం అప్పుడు ద్వైతం ఉండదు కాబట్టి ద్వైతం లేదు అనే విషయం మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ రకంగా ద్వైతాన్ని కల్పించుకుంటూ పోవడం అది మనస్సు యొక్క సహజ స్వభావమై కూర్చుంది ద్వైతాన్ని అనేకత్వాన్ని కల్పిస్తుంది అనేకమునందు ద్వంద్వాలని సృష్టిస్తుంది అనేకత్వాన్ని కల్పించి ద్వంద్వాలని సృష్టిస్తుంది మీరు ఇది టిపికల్ కన్సూమర్ విషం టిపికల్ కన్సూమర్ విషం మీరు మాల్కి వెళ్ళారనుకోండి ఒక కన్సూమర్గా మీరు వెళ్ళారు నార్మల్గా వెళితే పర్వాలేదు నేను ఉండి ఈ తమాషా తర్వాత ద్వారా వెళ్తాను నాకు ఏదైనా కావాల్సి వస్తే నేను అసలు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళకి తిట్టే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు సో మాలుకి తమాషా చూడడం కోసం వెళ్తే పర్వాలేదు ఊరికే సరదాగా చూడవచ్చు ఎప్పుడైనా పాఠంలో దృష్టాంతంగా కూడా చెప్పచ్చు అలా కాకుండా ఒక కన్స్యూమర్గా మీరు వెళ్ళారనుకోండి అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది అప్పుడు ఎలా ఉంటుందంటే యూ సీ మెనీ థింగ్స్ ఓకే దట్ ఈ నాట్ ది దట్ ఈ జస్ట్ బిగినింగ్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ దెన్ ఆ మెనీలో ద్వంద్వలు సృష్టింపబడతాయి ఇది మంచివి ఇవి చెడ్డవి ఇవి నాణ్యం ఉన్నవి ఇవి నాణ్యం లేనివి ఇవి ఖరీదు ఉన్నవి ఇవి ఖరీదు లేనివి ఇవి ఇంకా దానికి ఇంకా ఏమో కూడా పెడతాడు ద్వంద్వాలొస్తాయి ఆ రకంగా మనిషి ఇరుక్కుపోతాడు కాబట్టి అసలు ఆ రకంగా డివైడ్ చేయటము పర్టికులరైజ్ చేయటము అపోజ్ చేయటము ఇదంతా కూడా మనస్సు యొక్క లక్షణం కానీ వాస్తవంలో ప్రకృతి అనేకం కాదు మీరు ప్రకృతికే చూస్తే కూడా ప్రకృతి ఒకటే అనేకల్లా మీరు దర్శిస్తారు ప్రకృతి ఒకటి సత్యవస్తువు ఒక్కటి ఆత్మ చైతన్యం ఒక్కటి ఆకాశము ఒక్కటి పృథివీ ఒక్కటి తత్వాన్ని మీరు దేన్ని చూసినా అది ఒక్కటి అయ్యుంది వాయువు ఒక్కటి తత్వం అగ్ని అగ్ని అంటే ఉష్ణ వేడి ఒక్కటి ఇట్ ఈస్ మనసు చెప్తుంది కాబట్టి దీపాలు అనేకం అంటే అగ్నులు అనేకం సో యథాగ్ని భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతి రూపోపభూవ కఠోపరిషత్ యథా వాయు భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతి రూపోపభూవ ఇదంతా కూడా మైండ్ చేసేటువంటి మెస్మరిజం తత్వం అన్నది ఎప్పుడూ ఒకటి ఉంటుంది తర్వాత మీకు ఆపోజిట్స్ కనపడతాయి కానీ అపోజిషన్ ఉండదు ఇప్పుడు సుఖమున్నది దుఃఖం ఉన్నది సుఖము ఈజ్ నాట్ ఒక మెంటల్ స్టేట్ దుఃఖం కూడా మెంటల్ స్టేటే ఇట్ ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్ అది కూడా మెంటల్ స్టేటే దే ఆర్ అపోజిట్స్ కానీ వాటి మూలంలో ఉన్నటువంటి ఎరుక దట్ ఈజ్ వన్ అపోజిషన్ ఏమీ లేదు అక్కడ వైరుధ్యం ఏమీ లేదు ఇది మీరు శత్రువో మిత్రుడో ఉన్నారు అది వైరుధ్యం పెట్టారు కానీ వాస్తవంలో ఇద్దరూ మానవులే ఇద్దరూ మానవులే ఇద్దరూ ఆత్మస్వరూపులే ఇద్దరూ గాడ్స్ ఇమేజెస్ కాబట్టి ఆ మనస్సు యొక్క చలనాన్ని కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం జగత్తులో నివసిస్తున్నాం ఈ జగత్తు మనల్ని శాసిస్తుందా మనం జగత్తును శాసిస్తున్నామా అన్నది ఉంటుంది మీరు ఆసక్తి పెట్టుకుని లంపటత్వం పెట్టుకుంటే జగత్తు మనని శాసిస్తుంది మీరు నిరాసక్తంగా నిస్పృహులై నిస్పృహులు కోరికలు లేకుండా స్పృహ అంటే కోరిక స్పృహ అంటే కడుగురికి పడిపోవడం అనుకుందండి నిస్పృహలుగా అండి నిరాసక్తంగా వైరాగ్యపూర్ణంగా ఉంటే జగత్తు మిమ్మల్ని శాసించదు మీరు జగత్తును శాసిస్తారు దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ కానీ మీరు పూర్తి నిరాసక్తంగా ఉండాల్సి ఉంటుంది పూర్తి నిరాసక్తంగా ఉండాలి సో అంతేగా కానీ మీరు ఆసక్తి పెట్టుకుంటే యుఆర్ బాగుంది ఒక్క రకంగా చెప్పాలంటే యమనీ భావము అనేది గురించి సరే ఇది ఒక రెవల్యూషన్ మీరు విప్లవం తెచ్చుకోవాలి తర్వాత మీరు రిబెల్ చేయటం అలవాటు చేసుకోవాలి రిబెలియన్ రిబెల్ ఎగనెస్ట్ వేరియస్ వాసనాస్ ఆఫ్ ది మైండ్ రిబెల్ చేసుకోవాలి ఈ వాసనలు ఎందుకంటే ఒకప్పుడు కండిషనింగ్లో పడిపోతుంది మా కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది తర్వాతేమో రిలీజియస్ కండిషనింగ్ ఉంటుంది వెళ్ళాంత సబ్బు ఉంది ఒకసారి నన్ను ఇన్వైట్ చేశారు నేను వెళ్ళాను నేను వెళ్ళి చొక్కా కూర్చున్నాను అక్కడ ఎందుకంటే చొక్కా ఉపయోగం ఎందుకండి ఏదో చలిగాలు వేస్తోంది నేనేమో రైల్లో చొక్కా వేసుకున్నాను రిక్షాలో కూర్చున్నప్పుడు తొక్కా వేసుకున్నాను అక్కడికి వెళ్ళగానే ఉప్పేయాలని నాకు అనిపించలేదు వాళ్ళ కోసం నేను ఎందుకు ఉప్పేయడం కాదు వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఉప్పేయాలి కొంచెం అంతకుముందు చెరిపోయిన విభూతులు కొంచెం బలంగా పెట్టి చొక్కా ఉప్పేసి ఇది ఇలా వేసి దానికి ఏదో ఒక వేషం జుట్టు పట్టు అన్ని సక్రమంగా చేసుకుని వెళ్ళి కూర్చోవాలి దానివల్ల వాళ్ళు ఇంప్రెస్ అవుతారు వాళ్ళు కూడా అపేక్షించింది అంత మాత్రమే ఏమిటి నువ్వు ఇరవై గంటలు ఇలా ఉండక్కర్లేదు ఆ టైంలో మా దగ్గర కూర్చున్నప్పుడు ఈ వేషం నువ్వు వేస్తే సరిపడుతుంది వాళ్ళు కూడా అంతే చేస్తారు ఆ టైంలోనే వేషం వేస్తారు పక్కకి వెళ్ళి వాళ్ళు తీసి మరేస్తారు వేషం వయసం మీద వాళ్ళకి అంత పెద్ద ప్రేమ ఉండదు ఉరికేది కావట్ అంతే అది నువ్వు చేయాలి నేను అన్నాను ఎందుకంటే ఉరికే ఇది నా తరఫు నుంచి నేనేమి చేయ ఇంకో వచ్చాను కూర్చున్నాను అన్నారు మీరు కొంచెం శిష్టాచారంగా ఉండకపోతే మేము మిమ్మల్ని పిలవడం కుదరదండి ఓ పర్వాలేదు మీరేం సిద్ధ చేయకండి ఈ ఏడాది వచ్చాను ఇంకా మళ్ళీ ఏడాది నేను రా ఆసక్తి పెట్టుకున్నాం అనుకోండి మీరు దాన్ని అనుసరించాలి ఒక వాల్యూ సిస్టమ్ చేయాలి ఐ పేరు రీపేర్ దట్సే జస్ట్ రిబిరెట్ ఒకసారి చూడటం దానికేసి ఇది ఎలా ఉంది దీంట్లో ఉండే యోగ్యత అంత వాళ్ళని నేను పట్టించుకోను వాళ్ళని మీరు ఇలా నా తరఫున మీరు నేను చెప్పినట్టు మీరు ఉండమని చెప్పను వాళ్ళు నన్ను ఫాలో కానక్కర్లా నా పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని ఫాలో కాను అంతే నేను ఇండిపెండెంట్గా ఉంటాను భాగవత వ్యాఖ్యలు మీరు ఏది చూసినా ఆ అడిగారు నేను శ్రీధర్ టీక చూస్తానండి వంశీధర కూడా చూస్తాను అప్పుడప్పుడు వీర రాఘవ వ్యాఖ్య చూస్తాను మా దగ్గర ఉంది నా ఎదురుకున్న పెట్టుకోవడం వాడు అది కూడా చూస్తాం కానీ మీరు అడగను కూడా చెప్తున్నాను నేను స్వతంత్రంగా రాశాను వ్యాఖ్యానం నేను వ్యాఖ్యాన కింకర్ ఉంది మాత్రం కాదు అని చెప్పినాను చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే బికాజ్ ఐ వాంట్టు రిబెల్ యూ రిపెల్ అంతే కదప్ప అంతే కానీ దుడు బసవన్నలాగా ఉంటే మీకు తత్వం తెలియదు తత్వాన్ని తెలుసుకోలేకుండా ఏవో కండిషనింగ్స్ ఉంటాయి ఆ కండిషనింగ్స్లో వీడు పడు ఉంటాడు అంతే రిబెల్ అంటే మీరు సరైన స్పిరిట్లో అర్థం చేసుకోవాలి డివాలిటీ ఉంటుంది డ్యువాలిటీ అంటే ద్వైతం ఉంటుంది వాడు బ్రాహ్మణుడు వీడు అబ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు వీడు అక్షత్రియుడు వీడు స్పృశ్యుడు వీడు అస్పృశ్యుడు ఇలా ఉంటాయి డూ యూ వాంట్ రిబెల్ ఆర్ నాట్ ఆర్ జస్ట్ వాంట్ స్టే విత్ ఇట్ యుసైడ్ యు హెవ్ టు రివెల్ సో యు హెవ్ టు గో బియాండ్ ద్యువాలిటీ అప్పుడు కానీ ఆ తత్వం యొక్క స్వరూపం అర్థం కాదు తర్వాత నన్ను అడిగారు మీరు ముహూర్తం చూస్తారు నేను చూడండి నేను ముహూర్తం చూడండి వద్యం చూడం దుర్ముహూర్తం నో కాలం ఈశ్వరస్వరూపం అంతే కాలరూపస్య ఈశ్వరస్య అని భాగవతంలో వంద చోట్లొస్తుంది నేనేమీ చూడం రాహుకాలం నోయటాలు గండకాలం నో ఇది దేనికి గండం దేహానికా మనస్సు కదే గండం నేనేవ ఏమి ఎందుకు చూడరు ఐ ఐ డోంట్ సి ఐ రిబెల్ ఎస్ట్ శక్కునం నేను చూడను పూజ ఈస్ట్ కూర్చుంటారా వెస్ట్ కూర్చుంటారా నో డిఫరెన్స్ పెట్టి ఈస్ట్ అండ్ వెస్ట్ నా పూజకి మీ పూజ అలా చెప్పట్లా కర్మ ఉండదు కదా కర్మ చేసేవాడికి కర్మ కానీ నాకు కర్మే లేదు కాబట్టి ఈస్ట్ వెస్ట్ డిఫరెన్స్ నేను పాటించాను తర్వాత వెస్ట్కి పాఠం చెప్పడానికి వెళ్తా అక్కడ వీళ్ళు వైట్ పీపుల్ వీళ్ళు బ్లాక్ పీపుల్ నో ఆల్ అన్మాట ఒకే ఆత్మస్వరూపం అంటే మీరు ఆ రకంగా రిబెల్ కాకపోతే యూ కె నాట్ నాట్ ఇప్పుడు లేకపోతే ఈ ద్వైతం మనస్సు చేత కల్పితమైన ద్వైతంలో వీడు ఇరుక్కుని ఉంటాడు మీరు నిద్రపోతే మీ వాల్యూస్ ఏమయ్యాయి మీ మతం ఏమైంది మీ కులం ఏమైంది మీ వర్గం ఏమైంది ఏమయ్యాయి ఇవన్నీ మీరు నిద్రావస్తాం సుషుప్తే లయంగతే మనస్సు లయమైతే అవన్నీ పోయాయి మళ్ళీ మనసు లేవాలి అది మళ్ళీ ఆ రకంగా స్పందించాలి అవన్నీ రావాలి కాబట్టి మనస్సు కంటే బయట ద్వైతం అనేది లేదు ఒక్కటే మాటండి ద్వైతం ఎంతవరకు ఉంటుందో తెలుసిన మీరు దాన్ని క్వశ్చన్ చెయ్యనంతవరకు అది ఉంటుంది ఉండడమే కాదు బంధిస్తుంది నెత్తి మీద తాండవం చేస్తుంది ద్వైతం మీరు క్వశ్చన్ చేయనంత వరకు ఈ ముగంటి యూ క్వశ్చన్ ఇట్ ఇట్ ఈస్ కా ఎందుకంటే దానికి మీరు సత్యత్వాన్ని ఇచ్చి మీరు నిలబెడితే అది మహా పవర్ఫుల్ అయిపోతుంది మీరు సత్యత్వాన్ని ఎప్పుడైతే ఇవ్వలేదో గాన్ ఈ డజంట్ డూ ఎనీథింగ్ టు ఇట్ దాని గురించి అసలు ఆలోచన లేదండి క్వశ్చన్ చేయకపోతే ద్వైతం బాధిస్తుంది తప్ప క్వశ్చన్ చేస్తే అసలు ద్వైతం బాధించదు కాబట్టి ద్వైతం నైవోపలభ్యతే ద్వైతము ఉపలభ్యము కగుటమనే లేదు అంత కూడా మనస్సు యొక్క చలనం చేత అలా తప్ప వాస్తవంగా ద్వైతము ఉపలభ్యం అవుతామే లేదు ఈ రేపు ఫినిష్ చేద్దాం టుమారోస్ క్లాస్ ఓం ఓం నమో ఓం నమ ఓం నో నమోదే